బుధుడన్న దానికి డెఫినెషన్ ఏమిటంటే ఈ శ్లోకంలో సర్వము ఈశ్వరుడే ఎందుకంటే సర్వమునకు ఉపాదానము ఈశ్వరుడే కనుక సర్వము ఈశ్వరుడే అని స్పష్టముగా తెలియవాడు నెంబర్ వన్ సర్వమును ఉత్పన్నము చేసి సంచాలనము చేసేది ఈశ్వరుడే ఈ సర్వమును ఉత్పన్నము చేసి సంచాలనము చేసేది ఇప్పుడు వేసవి కాలాన్ని సృష్టించి కలిగించి దానిని ముందుకు తీసుకుపోయేది ఎవడు ఈశ్వరుడు వర్షాకాలాన్ని తీసుకొచ్చి దాన్ని ముందుకు నడిపించేది ఎవడు ఈశ్వరుడు శీతకాలము ఈశ్వరుడు కాబట్టి ఇంత దృష్టాంతం చెప్పాను ఈ విధంగా సర్వమునకు ఉత్పాదకుడు సంచాలకుడు ఈశ్వరుడే ఇది రెండో లక్షణం అని స్పష్టంగా తెలుసుకుని ఉంటాడు ఇది రెండవ లక్షణం బుధుని యొక్క రెండవ లక్షణం మూడవ లక్షణం ఏమిటంటే ఈశ్వరుడే సర్వమునకు ఉపాదానము ఈశ్వరుడే సర్వమునకు సంచాలకుడు అని తెలుసుకుని ఆ ఈశ్వరుని ప్రేమించుట ఇది మూడవ లక్షణం భావ సమన్విత ఆ విధంగా బుధుడు అంటే తెలుసుకుని ఆ తెలి ఆ ఎనుక నుండి ఆ జ్ఞానం నుండి ప్రేమను అలవరుచుకుంటాడు సో ఈశ్వరుణ్ణి ప్రేమించుట భావము అంటే అది చూద్దాం భాష్యార్థులు ఏమంటారు ఇవం మత్వా భజంతే సేవంతే మా బుధావత పరమాథతత్వా బుధులు అంటే పరమార్థమైన అంటే యథార్థమైన తత్వము తెలుసున్నవారు నేను చెప్పాను తత్వము అంటే అనారోపితాకారం తత్వం అని మీకు వివరంగా చెప్పి ఉన్నాను కాబట్టి అదే పరమార్థము పరమార్థం అంటే యథార్థము సో ఇప్పుడు ఆభరణ ప్రపంచానికి పరమార్థమైన తత్వము ఏమిటి బంగారం ఆభరణ ప్రపంచంలో తత్వం ఏమిటి బంగారం ఆభరణ ప్రపంచంలో ఉండే నామరూపాలు పరమార్థమా లేక బంగారం పరమార్థమా బంగారమే పరమార్థం కాబట్టి బంగారాన్ని మనం ఏమనవచ్చు పరమార్థతత్వము అనవచ్చు అదేవిధంగా ఈ జగత్తులో ఉండే నామరూపాలకి మూలంలో సత్య పరమాత్మయే గలడు ఆ సత్యాన్ని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు అవగత పరమార్థ సత్వా బుధాహ అంటే అది తెలిసినవారు అటువంటి బుధులు సో వాళ్ళు ఏం చేస్తారంటే భావసమంధిత భావముతో నిండిన వారే అంటే వారి హృదయం నిండా భావము నిండి ఉంటుంది భావం అంటే ఏమిటి భావ భావన భావన భావన అని భావన సో భావన అనే పదము చాలా ఇంపార్టెంట్ పదం అది ముండకోపనిషత్తులో కూడా ఈ భావలానే పద ప్రయోగం ఉన్నది రావట్లేదు ప్రణవో ధనుష్యరో హ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్య నిత్యతే అప్రమత్తైన వేద్దవం శరవత్తన్మయోభేత్ అని అక్కడ ఓంకార ధ్యానానికి సంబంధించినటువంటి మంత్రం ముందకోపనిషత్తు అక్కడే ఉన్నది భావ భావ భావముతో నిండిన వాడు భావము అనే పదం అక్కడ వచ్చింది ఉపనిషత్తులో మళ్ళీ ఇక్కడ గీతలో భావము అనగా భావన భావన అంటే చూడండి తల్లికి తన సంతానం మీద ఉండే ప్రేమ ఏది గలదో దానికే భావన అని పేరు సో మొత్తానికి భావన అంటే ప్రేమ అని అర్థం చెప్పచ్చు శంకరులు అంటారు పరమార్థతత్వ అభినివేశ అది భావన అంటే అలాగే ఇప్పుడు ఇప్పుడు ప్రియుడు ఉన్నాడు స్త్రీయుడు ప్రియురాలు ప్రేమ ప్రేమ అనేది మామూలుగా శాస్త్రంలో బృహదరంగత ఇచ్చాది ఉపనిషత్తుల్లో కూడా ఆ తర్వాత మిగతా నీకు భాగవతం ఇచ్చాది శాస్త్ర గ్రంథాలన్నింటిలోనూ ప్రేమతత్వాన్ని వివరించటానికి ప్రియుడు ప్రియురాలు దృష్టాంతం తీసుకుంటారు ప్రియుడు ప్రియురాలు అని తీసుకుంటారు అంతేగాని హస్బెండ్ అండ్ వైఫ్ అని అది వైఫ్ అని తీసుకోవడం ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఆ ప్రేమ ఉండొచ్చు కొంచెం తక్కువ ఉండొచ్చు కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంచెం పొద్దున్న ఎక్కువ మధ్యాహ్నం తక్కువ మళ్ళీ ఎక్కువ అలాగా దానికి ఆటూ పోతూ ఉంటాడు ఇది అప్ అండ్ డౌన్ బరాజ్ ఈ ఫీయుడ్ ఉంటాడు చూడండి వాడు ఇంట్లో డిక్లేర్ చేస్తాడు ఐ లవ్ ఎ యంగ్ అంటారు రేట్లో నాన్న నువ్వు అప్పుడే లవన్స్ నువ్వు యూనివర్సిటీకి పంపిస్తే నువ్వు లవన్స్ ఏమిటి నువ్వేమో ఫలానా వారమ్మాయిని నువ్వు చేసుకుంటావేమో మేము మాటించాం కదా అని అంటే మీరెవరు మాట్లాడడానికి నా వివాహంలో మీరు మాట్లాడడం లాగిస్తారు అంటాడు అంటాడు తల్లిదండ్రులతో అలా తండ్రి తల్లి అంటారు నాన్న నిన్ను కని పోషించి నిన్ను ఇంత పెద్దవాడిని చేసింది మేమే కదా అంటే మీరు పెద్దవాడిని నేను చేయమని అన్నానా మిమ్మల్ని ఎందుకు చేశారో చేశారు మీరు మీరు చేసిన దానికి మీరు చేశారు ఐ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్ కానీ నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటే చూసిన ఆయన ఆ అమ్మాయి మన ప్రాంతం అమ్మాయి కాదు పరాయి ప్రాంతం నుంచి వచ్చింది ఆ ప్రాంతం వాళ్ళు కొంచెం పౌరమూతులను కూడా విన్నాం రా అంటే ఆ ప్రాంతం ద్వారా గొడవ నాకు అనవసరం నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయి మన కులం మన వర్ణం కాదురా అంటే అదంతా నాకు అనవసరము నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను మళ్ళీ ఎంఎస్సీ పూర్తితే చదువు పూర్తి ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రేమా దోమ మనం చూసుకోవచ్చుంటే అదంతా కూడా నేను వెయిట్ చేసే పరిస్థితే లేదు నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను దీనికి ఇంగ్లీష్లో ఓ పదం ఉన్నది హీజ్ అండర్ ఎ స్పెల్ అని వాడతాను సో అతను ఒక స్పెల్ లో ఉంటాడు ఆ స్పెల్ యొక్క ప్రభావంలో ఉంటాడు అప్పుడు మీరు ఆ సమయంలో అతనికి ఏమి బోధించినా ఎందుకంటే ఆ స్టల్లో ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు నా అబ్బాయి లవ్ ఉన్నాయండి మీరేమన్నా చెప్పి చూస్తారా మీరు చెప్తే ఏమైనా వెళ్తాడేమో అని అడిగారు అంటే నేనున్నాను చూడండి నాకు క్లియర్ ఐడియా ఉంది దేని మీద నేను చెప్పి చూస్తాను తప్పకుండా చెప్తాను కానీ అతనికి కాదు మీకు నీకు చెప్తాను అతనికి నేను చెప్పి ప్రసక్తే లేదు నీకు అంటే నాకు అక్కర్లేదని సలహా అంటే కావాలి మీరు తెలుసుకోండి మీకే సలహా కావాలి అతనికి కాదు సలహా సరే అయితే చెప్పండి ఏమిటి సలహా అంటే అతని యొక్క సంకల్పాన్ని మీరు ఆశీర్వదించండి దట్ ఈస్ ఈ ఓన్లీ అడ్వైజ్ అయింది ఎందుకంటే మీరు ఆశీర్వదిస్తే సరి ఆశీర్వదించకపోయినా సరే అతను హీ ఈజ్ అండర్ దిస్ స్పెల్ అండ్ దట్ సిచ్యువేషన్ కెనాట్ బి చేంజ్ యూ కెన్ చేంజ్ అని చెప్తారు సో దానికి ఆ స్పెల్ అంటారా దానికి అభినవేశము అని చెప్పారు దాని సంస్కృతంలో అభినవేశము అని అంటారు ఈ అభినివేశము అనే పదము చాలా స్పెసిఫిక్ పదం దాని మీద పానీ గారి సూత్రం కూడా ఒక అభినివిశ అనే ఒక సూత్రం కూడా ఉండదు అభినవి అది మొత్తం అంతా ఒకటే యూనిట్ అభినీవిష్ నుంచి ఆ గుణం వచ్చి అవిషనే దానికే రఘుపథ గుణం వచ్చి అనే ఉపశ నీ అనే ఉపసంధ ఆ రెండే ఉపశలు అదే క్రమంలో ఉండాలి విష్కి ముందు అప్పుడు ఆ పదానికి ఒక ప్రత్యేకమైన అర్థము గలదు అదేమిటంటే నేను ఇంత దాకా వివరించాను చూసారా అదిగో అదే అటువంటి అభినవేశం ఉండాలి దీన్ని ఒకప్పుడు ఏమంటానంటే ప్రొసెస్ ఉండాలి నిన్ను అది నిన్ను ప్రొసెస్ చేసిందా లేదా అన్నట్టుగా ఆ తల్లిదండ్రులు ఆ యంగ్ మ్యామ్ తోటి అనొచ్చు లేదా ఆ అమ్మాయి నిన్ను ఆవేశించిందా ఏమి దయ్యం ఆవేశించినట్టుగా ఆవేశించిందా అంటే అదే అభినవేశం ఆ విధంగా మనకు ఒక ఆవేశించినట్టుగా అయిపోవాలి ఒక ప్రొసెస్ ఒక దియ్యం పట్టినట్టుగా అవ్వాలి శ్రీరామకృష్ణుడు వారు ఏమనేవారంటే పొడవ నువ్వు యు ఆర్ ఏ మ్యాడ్ గైడ్ సంసారంలో ఉండే విషయాల మీద నువ్వు క్రేజ్ ఉందా లేదా నీకు నామరూపాల మీద నీకు క్రేజ్ ఉందా లేదా తర్వాత నశించేటువంటి వాటి మీద ఇది నాది ఇది లేను అనేటువంటి తీవ్రమైన అభిమానం నీకుందా లేదా ఏ విధంగా అయితే సాంసారిక విషయముల మీద నీవు ఒక పిచ్చివాడు వనే వాటి వెంట పడుతున్నావో సరిగ్గా అదేవిధంగా ఆ సాంసారిక విషయాలను వెంటనే పరిత్యాగం చేసి ఈశ్వరునియడల అటువంటి మ్యాడ్నెస్ నీకు వచ్చిన రోజులు మాత్రమే you must come fast out of and you want if you want to be mad by all means be mad but don't be mad after the things of the world be mad after god and you written in amras translation avari kaabatti sarvatha ayi yavani varante ishwaru kosam nuvu edicha vaayukode na vekki vekki edicha vaa అంటే ఎందుకంటే పెద్దవాళ్ళు మనం ఏమి ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడుస్తున్నావా లేదా నువ్వు వ్యక్తి వ్యక్తి సాంసారిక విషయాల కోసం ఏడుస్తున్నావా లేదా ఆర్ యూ నాట్ క్రైమ్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ దింగ్ ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్ సో when you can cry for the ధనం కోసం ఏడవడం చేతనైనప్పుడు నా వాళ్ళు నా వాళ్ళతో స్వా కోసం ఏడవడం చేతనైనప్పుడు భోగాల కోసం ఏడవడం చేతనైనప్పుడు ఈశ్వరుడు కోసం ఏడవడానికి నీకేమిటి మొహమాటం ఏంటి అభ్యంతరం ఏ రోజుని జగత్తులో ఉండే విషయాల కోసం ఏడ్చినంత బలంగా ఏ రోజుని నువ్వు ఈశ్వరుని కోసం ఏడుస్తావో వ్యక్తి వ్యక్తి ఏడుస్తావో అప్పుడే నీకు ఈశ్వరుడు లభిస్తాడు అని అనివారి ఈశ్వరుడు దుర్లభుడు కాదు ఈశ్వరుడు నాకు కావాలి అని దృఢంగా క్రమించివాడే దుర్లభుడు పరమార్థతత్వ అభినవేశ సో అటువంటి అధినవేశం ఉండాలి మేము ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని తీరాలి మేము ఈశ్వరుణ్ణి భజించి తీరాలి జీవితంలో మనకి మిగిలిన ఒకే ఒక లక్ష్యం అది మిగతా లక్ష్యాలన్నీ కూడా బెస్ట్ వాటిని లాక్ సాక్ అండ్ బ్యాట్ జస్ట్ త్రూ దెమ్ ఓవర్ ఒకే ఒక లక్ష్యం పెట్టుకుని దా అది దానికి అధినవేశము అంటారు పరమార్థతత్వ అభినవేశ అలాంటి అభినవేశం ఉండాలి పరమార్థతత్వ అభినవేశం ఉండాలి అంతేగాని మూఢభక్తికి చెందిన అధినవేశం ఉండరాదు అది మనిషిని చాలా తప్పుదారిలో తీసుకుపోతుంది అటువంటి అధినవేశం ఉండకూడదు సో పరమార్థతత్వ అధినవేశం ఉండాలి అందుకనే దేవుడి పేరు మీద ఆవేశంగా ఉండేవాడిని చూసి కొంచెం తటపటాయించాల్సి ఉంటుంది వీడి ఆవేశం వెనకాల జ్ఞానం ఉందా లేదా చూసుకోవాలి వీడి ఆవేశానికి మూలంలో జ్ఞానం లేకపోతే బెస్ట్ తప్పుదారిలో పోతాం జ్ఞానం ఉన్నట్లయితే చాలా నిదానంగా ఉంటాడు వదిలిపెట్టడం అలాగే పట్టుకుని ఉంటాడు తల తిప్పి చూడడం కానీ ఆవేశం ఉండదు దృఢమైన పట్టుదల ఎవరిలో ఉంటుందో వాడిలో బాహ్యమైన ఆవేశం ఉండదు చాలా కామన్ క్వైక్ట్గా ఉంటుంది సింపుల్గా ఉంటాడు కానీ హృదయంలో పట్టుదల చాలా గట్టిగా ఉంటుంది తాను ఎన్నుకున్న మార్గాన్ని ఒక్క అంగుళం కూడా పట్టుకోగల కానీ సింపుల్గా ఉంటాడు సో అటువంటి పరమార్థతత్వ అధినవేశమునకు భావము అని అటువంటి అభినవేశము పట్టుదల పట్టు పట్ట పట్టు పట్టరాలు పట్టి విడువరాలు పచ్చనేమిని దిగియ పట్టవలము పట్టి విడిచుట కంటే పది చచ్చుటే నేను విశ్వదాభిరామ వినుదవేమల పట్టుకోవాలి విడుం పట్టు పడుతుంది అల దాన్ని అభినివేశము అంట పరమార్థతత్వ అభినివేశ ఆ విధమైనటువంటి దృఢమైన నిశ్చయము గలవారై అభినవేశ అంటే బెల్లంకున్నవారు కూడా దృఢ నిశ్చయ దృఢమైన నిశ్చయము గలవారై వారు ఉంటారు తేన సమన్వితా సంయుక్త ఇత్య అటువంటి ఒక దృఢ నిశ్చయముతో నిండిన వారై నిండా హృదయము నిండా అటువంటి దృఢ నిశ్చయము గలవారై ఆ బుధులు విషయము తెలుసుకున్న జ్ఞానులు భజంతే మనకు ఒక్క పదం మిగిలింది భే అనే మాట మీరు భజిస్తున్నారు నన్ను ఈశ్వరుడు అనైనా నన్ను భజిస్తున్నారు భజించడం అనగా నేను ఇంకా అది ఒక్కటి చెప్పిస్తే శ్లోకం పూర్తయింది భజించడము చూడండి భజన అనే మాట ఒకటి వచ్చింది సాహిత్యంలో సమాజంలోను సాహిత్యంలోను భజన అనే మాట ఒకటి వచ్చింది భజన అనగానే అర్థమయ్యురుస్తుంది మనస్సుకి ఓ పది మూడో ఇరవై మూడో కలిసి ఆర్కెస్ట్రాలు చాలా తబలాలో పెట్టుకుని అసో గగ్గోలు ఇట్లా ఇట్లాగా హడావిడి చేస్తూ ఆ ఈశ్వరుని యొక్క నామాన్ని కీర్తిస్తారు దానికి భజన అని పేరు వచ్చింది అవునండి మంచిది దాన్ని భజన అండే కీర్తనం అంటే బాగుంటుంది కీర్తనం ఇస్ ది రైట్ నేమ్ ఫిఫ్టీ భజన మండలి పేర్లు భజన మండలి తర్వాత భజన మండలి మధ్యన కాంపిటీషన్ ఉంటుంది ఫస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి పదివేల రూపాయలు ప్రైజ్ కూడా ఇస్తారు సో అదంతా కూడా ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటుంది ఆ భజన మండలిలో ఆర్కెస్ట్రా ఉంటుంది వాళ్ళ గ్రూప్ ఉంటుంది ఆర్కెస్ట్రా ఉంటుంది ఆర్కెస్ట్రా అంటే తబల ఉంటుంది అన్ని అన్ని రకాల మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి గిటార్ కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఆ వైలిన్ అయితే ఉంటుంది ఈ తబలా ఇవి ఉంటాయి ఈ మృదంగం తబలా ఇవన్నీ ఉంటాయి కాలాలు ఉంటాయి తర్వాత కనీసం ఒక పది మందో పదిహేను మందో ఉంటారు తర్వాత వీళ్ళకి ఎదుర్కొండగా అందరూ భక్తులు కూడా భజన చేస్తూ ఉంటారు కొంతమంది డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు అక్కడ ఫ్లోర్ కూడా ఏర్పాటు చేసి సో ఆ డ్యాన్స్ కూడా ఉంటుంది ఓ పది మందో ఇరవై వందో ఏడు ఉత్సాహాన్ని బట్టి పురుషులు తిరుగుకుంటూ చేస్తూ ఉంటారు అది భజన అనే పదంతో ప్రసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ భజంతే అంటే ఇప్పుడు మా అందరం కలిసి అటువంటి భజన చెయ్యాలి అనే అర్థం మీరు అనుకుని పోతారేమో అని అది కాదని పోయి సుమాన్ కోసం నేను భజంతే అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను ఎప్పుడూ కూడా అంత హడావిడిగా ఆర్భాటంగా హంగు ఆర్భాతము అది ఇన్ ఆల్ అది కౌంటర్ ప్రొడక్టివ్ అనేదాన్ని మనం గుర్తించాల్సి మనం వేదాంత విద్యార్థులం కదా కాబట్టి మనకి హంగు ఆర్భాటం మీద శ్రద్ధ ఉండదు మనకి ఎంతసేపు అంతర్ముఖంగా ఉండడం మీద నివృత్తి ప్రధానంగా మనం ఉంటాం ఇప్పుడు మన కలిసి ఒక భజన మండలి ఒకటి చేసి హైదరాబాద్లో కల్లా మా భజన మండలే బెస్ట్ భజన దానికి పేరు ఒక అందమైన పేరు ఒకటి ముందు సోట ముందుగా పేరు ఒకటి పెట్టుకోవాలి దానికి నేను ప్రెసిడెంట్గా ఉంటాను ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకునే భజన మండలికి నేను ప్రెసిడెంట్ సో రిజిస్టర్ చేస్తే నా పేరు చైర్మన్ కాబట్టి రిజిస్టర్ చేయాలి దీంట్లో కబలా వాళ్ళు ఉంటారు అలాగే భజన మండలి దానికి ఒక ట్యాక్సీ నేమ్ ఏదో పెట్టాలి ఏదో ఈశ్వర రసమయనో ఏదో అలాంటి పేరు ఏదో ఒకటి నేమ్ ఒకటి దాన్ని చూస్ చేసి పెట్టి చేసి దీన్ని పాపులరైజ్ చేయాలి పాపులరైజ్ చేయాలంటే ఏం చేయాలి ఎక్కడెక్కడ ఏ ఫంక్షన్ అయినా మేము వచ్చి భజన చేస్తాము అని వాళ్ళకి దగ్గర ఇన్విటేషను సంపాదించుకుని ఎవరి ద్వారా మనం చెప్పించాలి ముందు ఇన్విటేషన్ ఇస్తారు అప్పుడు వెళ్ళి చెప్తే ఆ రకంగా ఇయర్లీ ఒకసారి భజన ఏర్పాట్లు ఇవ్వతూ ఉంటాయి ఆ పోటీలు ఆ పోటీలో పాల్గొని అయా భజంతే అంటే అది అనుకునిపోయారు ఇట్స్ నాట్ లైక్ దాట్ సో భజ సేవ అయా ఈశ్వరుణ్ణి భజన్ అంటే దీనికి జాగ్రత్తగా శాస్త్రం యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకుని ఆకలింపు చేసుకుని భజంతే అనే పదానికి అర్థం చెప్పాలంటే నాలుగు పనులు మీరు చేయాలి ఒకటి శ్రవణము అది మొదటి ఫస్ట్ స్టెప్ భజంతే మీరు శ్రవణం చేసుకుంటే దాని భజంతే భజనం అంటే అదే ఈశ్వరుణ్ణి సేవించటం అది రాబోతో నామంట కూడా రెండవది మననాము మీరింటికి వెళ్ళి మళ్ళీ అధ్యాత్మ గ్రంథములను సెలెక్ట్ చేసుకుని మననానికి సంబంధించినటువంటి యోగ్యమైన గ్రంథాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు చదవాలి అంతేగాని ఊరికే ఏదో పిచ్చి పుష్పమోహట కొట్టడం ఈ మూలంజాము లాగా పిచ్చితో కాదు యోగ్యమైన గ్రంథాన్ని సెలెక్ట్ చేసుకుని స్వామి వివేకానంద స్వామి రామతీర్థ స్వామి శివానందజీ మహారాజ్ మొదలైనటువంటి మహాత్ముడు వారు ఆ శాస్త్ర సాధనం అంతా ఆకలింపు చేసుకుని తాము అనుభవంగా జీవితంలో అనుభవానికి తెచ్చుకుని తమ అనుభవాన్ని ప్రకటించినటువంటి రూపంగా ఉన్నది మననానికి బెస్ట్ సూటెండ్ ఇప్పుడు మీరు ఉపనిషత్తు మననానికి సూటబుల్గా కాదు ఇప్పుడు మీరు ఉపనిషత్ పుస్తకం తీసుకుని గంభీరానందజీ ట్రాన్సులేషన్తో చదువుతూ కూర్చున్నారని చూడండి యూ మే ఒకప్పుడు శ్రవణం అయిన తర్వాత అలాంటి చదువు కూడా చదవాల్సి ఉంటుంది దట్ ఈస్ నీడెడ్ కానీ మననము అంటే ఈ శాస్త్రముచే బోధింపబడిన తత్వాన్ని ఎవరైతే ఆకలింపు చేసుకుని జీవితంలో అనుభవానికి తెచ్చుకుని ఉపదేశించినారో అది మననం అవుతుంది అలాంటి గ్రంథాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని మననము అది భజనల్లో రెండవ అంశము భజనంలో మూడవ అంశం ఏమిటంటే ధ్యానము మెడిటేషన్ అది భజనల్లో మూడవ అంశము మెడిటేషన్ చూస్తూ ఉండాలి ప్రతిదినము భజనములో నాలుగవ అంశము నామమును జపించుట నామము జపము అనగానే మళ్ళీ మూడు రకాలు పైకి జపించటం రామ రామ రామ అంటూ మనందరం కలిసి పైకి జపిస్తే అది కూడా జపమే కీర్తనవుతున్నాయి లేదా మీలో మీరు పెదవులను కదుపుతో మీలో మీరు వినిట్లా జపించుకోవటం సైలెంట్ గా మీలో మీరు మానసంగా జపించటం అది థర్డ్ స్టేజ్ సో ఆరంభంలో సైలెంట్ గా నామాన్ని మీకు మాత్రమే వినపడే విధంగా మీరు జపించినప్పటికీ గ్రాడ్యువల్గా నామాన్ని మానసికంగా జపించటం వైపు మీరు అడుగు వేయాల్సి ఉంటుంది అంతర్ముఖంగా ఉండాల్సి ఉంటుంది వాటెవర్ మీరు ఆ శ్రీరాముని యొక్క నామాన్ని స్వీకరించి ఆ నామాన్ని జపించటము అభ్యాసము చేయు ఇది భజంతి అంటే అర్థాలు ఆ విధంగా ఈశ్వరుణ్ణి బుధులు ప్రేమతో నిండిన వారై భజిస్తారు ఈ ప్రేమ ఎలా వస్తుంది ఇది ఒక పెద్ద టాపిక్ ఇది నేను సంవత్సరంలో నేను దీని గురించి చెప్పాను ప్రేమ అన్నది అది ఎలా వస్తుంది అని మీరు దాని మీద మీమాంస చేస్తే వచ్చేది మీరు యూ బికమ్ ఎయిన్ ఆఫ్ లవ్ అలా చెప్తారు లవ్లో అప్రెంటిస్ అయిపోవడం అప్రెంటిస్ అంటే తెలుసా ఇప్పుడు ఏదైనా మెకానికల్ ఇంజనీరింగో సివిల్ ఇంజనీరింగో మీరు చదివారనుకోండి అప్పుడు దాన్ని అనుభవంలోకి తీసుకోవాలి కదా ఉడితే బొమ్మలు చదివి లేకపోతే పరీక్షలోకి రాసి అలా సరిపడదు కదా యాక్చువల్గా ఇన్ ఫీల్డ్ మీకు అనుభవానికి రావాలంటే మిమ్మల్ని ముందే ఇంజనీర్గా అపాయింట్ చేయరు మిమ్మల్ని ఏం చేస్తారంటే ఒక ఇంజనీర్ దగ్గర అప్రెంటిస్గా అపాయింట్ చేస్తారు ఏదో ఒక స్టైపండ్ ఇచ్చి అప్రెంటిస్ అప్రెంటిస్గా ఉన్నప్పుడు ఆ నటులు బోల్ట్లు ఇంకా అన్ని పనులు చేస్తూ ఒళ్ళంతా డస్ట్ అవుతుంది ఆయిల్ మజ్జస్ మజ్జస్ అవుతాయి ఆ వర్క్ షాప్ షాప్ ఫ్లోర్లో మీరు తిరుగుతో ఆ మెలకులన్నీ మీకు ఆరు మాసాలు అయ్యేటప్పటికి బాగా అలవాటు అప్పుడు మీరు రెగ్యులర్ ఇంజనీర్గా పంపిస్తారు సో అదేవిధంగా ఈ భక్తి ప్రేమ అనే దానిని అప్రెంటిస్గా మీరు జాయిన్ అయిపోవాలి ఈ వేటి నుంచి నేను సర్వమును ప్రేమిస్తాను ఎందుకని వాసుదేవ స్థర్వం సర్వస్య ప్రభవ సర్వము నాడు పుట్టినది కాబట్టి ఈ జగత్తులో ప్రేమకు అర్హము కానిది ఏదీ లేదు వాళ్ళు కదన్నాడు ఒక్కపిల్ల సబ్బు పిల్ల ఏదైనా కవితకు అర్హమే అని శ్రీష్టి అనే మహాకవి అన్నాడు సో అదేవిధంగా భక్తి శాస్త్రంలో మేమేమంటామంటే ఒక్కపిల్ల నక్క పిల్ల కాకి పిల్ల లేకపోతే మరో కోతి పిల్ల మనిషి శత్రువు మిత్రుడు స్వపర అందరూ ప్రేమకు అడుగుతుంది అందరూ అన్ని పుష్పములు చూసి ప్రేమించటానికి అర్హమైనవే అన్ని మొక్కలు ప్రేమించదగినవే అన్ని వసధులు ప్రేమించదగినవే జనులందరూ ప్రేమించదగిన వారే పశు పక్షి క్రిమి కీటకములు అన్నీ ప్రేమించదగినవే ఆఖరి ఎండుటాకులు కూడా ప్రేమించటం అభ్యాసం సన్ సన్నని గాలి పిల్లగాలి వీచుతోంది దానిని ప్రేమించటం ఆ పిల్లగాలిలో చెట్లని తల ఇటు ఊంగిస్తున్నాయి ఆ దృశ్యాన్ని ప్రేమించటం ఆ చెట్టు ఊంగినప్పుడు ఆకులు గల గల చేస్తున్నాయి ఆ ధ్వనిని ప్రేమించటము నది ప్రవహిస్తుంటే ఆ ప్రవాహము నల్లని ధ్వని చేసుకుంటూ గలగల్లాడుకుంటూ ప్రవహిస్తోంది ఆ ప్రవాహాన్ని ప్రేమించటం ఆ ధ్వనిని ప్రేమించటం సో ప్రతి దృశ్యమును ప్రకృతిలో ఉండే సకల దృశ్యములను ప్రేమించుట మానవుల యొక్క స్వరూప స్వభావములను అర్థం చేసుకుంటూ అందరినీ ప్రేమించుట లోభుంటాడు ధనాన్ని పోగేసుకుంటూ లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఓహో లోభం ఉంటే ఇలా ఉంటుంది కదా ఆ లోభానికి బానిసే ఉన్నాడు పాపం అతను అని అతన్ని కూడా ప్రేమిస్తున్నాడు మనల్ని తిట్టేవాడు ఉంటున్నాడు అతన్ని ఓహో పాపం అతను ఒక మెంటల్ ప్రెషర్లో ఉండి మమ్మల్ని తింటున్నాడు మొన్న మమ్మల్ని తిట్టడం వల్ల అతనికి కొంత ఉద్వేగం తగ్గినట్లయితే అంటగంట కావాల్సిందే ఉంది అని అతన్ని కూడా ప్రేమించారు సో ఈ విధంగా శత్రువు అనేవాడు లేడస సకల జగత్తు ప్రేమకు అర్హమైనది ఏ ఎందుకని ఎందుకంటే వాసుదేవ స్తన్మం వాసుదేవుడు తప్ప నేను ఏమీ లేదు సో ఆ విధంగా ఈ జగత్తులో మీరు వ్యవహరించేప్పుడు మీరు ఒక సంసారిగా కపటము మాయా అను అసత్యముతో వ్యవహరించడం కాదు సంసారిగా వ్యవహరించడం కాదు రాజద్వేషాలతో వ్యవహరించడం కాదు కో కామనలతో క్రోధంతో భయంతో వ్యవహరించడం కాదు మరి ఎలా వ్యవహరించాలి అప్రెంటిస్ ఎలా వ్యవహరిస్తే ది అప్రెంటిస్ ఆఫ్ లవ్ ఆ విధంగా ఈ సంసారంలో వృద్ధులను యువకులను కొంతమంది వృద్ధుల్ని ప్రేమిస్తారు యువకులను ద్వేషిస్తారు ఏమంటారు ఈ మధ్యకాలంలో పిల్లలందరూ చెడిపోయారు వీళ్ళందరూ పెద్ద పెద్ద లూజు బ్యాగీ ప్యాంట్స్ వేసుకుని బ్యాగీ ప్యాంట్స్ అంటే ఏమిటా బ్యాగీ ప్యాంట్స్ వేసుకుని లెక్కల వేసుకుని చెడిపోయారండి వీళ్ళు అంటే అక్కడ ఏమైపోయింది ద్వేషం పెద్దల్ని ప్రేమిస్తాడు పిల్లల్ని ద్వేషిస్తాడు ఈ ఆడపిల్లలు ఫ్యాషన్లన్నీ వచ్చేసి వీళ్ళు పడైపోయారండి చనిపోయారండి అసలు సంస్కారం ఏమీ లేకుండా అయిపోయారండి అంటే యంగ్ గర్ల్స్ని ద్వేషిస్తాడు వాళ్ళు ప్యాంటులు షర్ట్లు వేసుకున్నారు కాబట్టి ద్వేషిస్తాడు అదే అది ప్రకృతిలో మార్పు రావడం సహజమని అర్థం చేసుకోండి ఏదో కారణం ద్వేషించడానికి ఏదో కారణం సామూహికమైన ద్వేషానికి ఏదో కారణం వీళ్ళందరూ సోదరితోకులండి ఐ హేట్ దేర్ సైట్ అంటాడు సో ఈ విధంగా ఏదో ఒక ద్వేషం సౌత్ ఇండియన్ అయితే నార్త్ ఇండియన్ని ద్వేషిస్తాయి ఈ నార్త్ ఇండియన్స్ చాలా దేవాంతకులు పని మాత్రం సరిగ్గా అని అంటాడు అంటే ద్వేషం నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ని సో ఈ రకంగా ఏదో పేరు పెట్టి సామూహిక ద్వేషం ఒక సమూహం మీద ద్వేషం ఒక కలర్ మీద ద్వేషం ఒక కులం మీద ద్వేషం ఓ వర్ణం మీద ద్వేషం ఓ గ్రూప్ మీద ద్వేషం ఏదో పేరు పెట్టి కుల వ్యవహరిస్తారు లోకంలో జను కొంతమందికి ఈ కుక్కని చూస్తే ఒళ్ళు మండుకొస్తుందండి కుక్కని ద్వేషిస్తాడు మరొకరు కోతులు ద్వేషిస్తాడు మరొకరు కాకుల్ని ద్వేషిస్తారు కోకుల్ని అంటే నాకు ప్రీతండి కాకులంటే నాకు పడదంటాడు ఏదో ద్వేషం నాకు గులాబీ పువ్వులు అంటే మహిష్టం అండి ఈ ఇతరమైన ఈ మొక్కలు ఈ పువ్వులు అయితే అలాగా అలా ఉండకూడదు రాగద్వేషములకు అతీతంగా ప్రతి అణువును కూడా ప్రేమించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండుట సర్వమును ప్రేమించుట సో ఆ ఆ ప్రేమకు ఒక అక్రంస్ట్గా తయారయ్యి అభ్యాసం చేసినట్లయితే ఇంకా ప్రేమ బాగా అలవదు అది కూడా చక్కగా తెలిసి ఇదంతా దీంట్లో ప్రేమించకూడదు ఏమీ లేదు అందరూ ప్రేమించదగిన వారే మంకుమారవా కుమారి మంజీర్ణో దండే నవంచసి అనో మంత్రం అవుతుంది నీవు కుమారుడు ఎన్ మ్యా కుమారి young యంగ్ గర్ల్ నీవే ముదుసలి కట్టెపరుచుకుని నడుస్తున్నటువంటి ముదుసలి కూడా నీవే అని ఆ మంత్రంలో ఈశ్వరుని ఉద్దేశించి సో యంగ్ అండ్ ఓల్డ్ ఇద్దరిని సమానంగా ప్రేమించేటువంటి లక్షణము ఆ మంత్రంలో మనకు కనపడుతుంది సో ఆ రకంగా అన్ని ద్వంద్వముల యొక్క ఒకే ప్రేమభావాన్ని కలిగి ఉండడం ద్వారా ఆ ద్వంద్వములే చెరిగిపోతుంది అప్పుడు మీకు హృదయంలో ప్రేమ బాగా వికసిస్తుంది ఆ ప్రేమతత్వాన్ని అర్థం చేసుకుని దానికి తోడు బుధాహ జ్ఞానము తత్వం కూడా తెలిసి అప్పుడు రెండు కలిసి ఉన్నారు కొంతమంది వేదాంతం చదువుతారు బుధాహ కానీ భావం ఉన్నది భావ ప్రేమ ఉన్నది ఈ భక్తి పేరుతో వీళ్ళంతా అల్లరి చేస్తారండి ఈ భక్తి అంతా కూడా వేస్ట్లే భక్తిని నిరసిస్తారుగా అంటే జ్ఞానానికి ప్రాముఖ్యం ఇచ్చి మనం జ్ఞానం వా జ్ఞానం వాళ్ళం కాబట్టి మనకి భక్తితో సంబంధం లేదు అనే ఒక తప్పుడు అభిప్రాయంలో ఉంటాం చాలా తప్పదు ఇది భక్తి వాళ్ళు భగవంతుని భక్తి చేయాలి కానీ ఈ జ్ఞానం ఎందుకండి ఈ జ్ఞానం అనవసరం అంటారండి అలా అలా అంటూ బిలీవ్ ఇట్లా ఒక ఆయన నాతో అన్నాడు ఎందుకంటే వీవేడు చూడమని చెప్తుంటే ఎందుకంటే వీవేడు చూడమనేది భగవంతుని భజిస్తే సరిపడదా అని అంటాడు అంటే నేను అంటే మరి ఇప్పుడు చేస్తున్న పని భజించడం కదయా భజించడం అంటే ఏంటో చెప్పంటే నామంతో డ్యాన్స్ చేస్తే అదండి భజన అంటాడు చూడండి ఎలా సో కాళికి గిజ్జిగట్టి డ్యాన్స్ చేస్తే అది భక్తం అది ప్రేమ దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ బ్యాండ్ అండ్ ఒక రకమైన బ్యాండ్ అండ్ ఒక రకమైన సెల్ఫ్ క్రియేటెడ్ ఆవేశంలో మేల్పోవడం ఆవేశం మీరు ఎంతసేపు ఉంటుంది ఖాళీ గిట్టి కట్టి ఎంతసేపు డ్యాన్స్ చేయగలుగుతారు ఈ మంచి బలంగా ఉంటే పదిహేను నిమిషాలు డ్యాన్స్ చేయగలుగుతారు ఆ తర్వాత ఏం చేస్తారు ఒళ్ళతో చెమట్లు పెట్టి చోమ ఆవేశం తీర్చుకుంటూ కాఫీను టీ తీసుకుంటారు సో యూ కాల్ భక్తి సో అలాగా భక్తి పేరుతో తత్వాన్ని నిరసించే లక్షణం చాలా తప్పు కాబట్టి రెండు దోషాలు కూడా ఉండకూడదు ఈ వాక్యాన్ని విద్వాంసులు పర్టికులర్గా పోస్ చేస్తారు భావ సమన్విత భావం ఉంది బుద్ధి లేకపోతే బుద్ధి జ్ఞానం లేకపోతే దోషం జ్ఞానం ఉంది అంటే తత్వం తెరుస్తూ ఉంటుంది వాడికి కానీ ప్రేమ ఉండదు సో అది మహాదోషం వాడు ఒక అహంకారిగా తయారైపోతాడు ఇంటలెక్షువల్ ఈగోయిస్టు తయారైపోతాడు అది ఉండకూడదు కాబట్టి ఈ విధంగా ఈ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దాట్ బుధాహ భావ సమన్వితా మనం బుధులను కావాలి నిండైన ప్రేమ కలవాలను కావాలి ఆ విధంగా ఉన్నవారు మాత్రమే ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరించుకోగలుగుతారు ఒకప్పుడు ఏమవుతుందో తెలుస్తున్నాండి ప్రేమ నిండా ఉండి వాడికి బుద్ధి జ్ఞానము లేకపోతే ఆ ప్రేమ చాలా ప్రమాదకరమైన ప్రేమ పూర్వానికి ఒక రాజుగారు ఆ కోటికి ఆ రాజుగారు అంటే చాలా ప్రేమ ఎంత ప్రేమ ఆత్మ ఎంత ప్రేమో అంత ప్రేమ ఆ రాజుగారి రాజుగారు నిద్రపోతున్నారు ఒక ఏగ వచ్చి ఆయన ముక్కు మీద వాళ్ళు ఏ ఎప్పుడు ముక్కు మీదే వాళ్ళు ఏదో దానికి ముక్కు ఏదో సంబంధం సో చాలా సాఫ్ట్ స్పర్శ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏగొచ్చి ఇక్కడ వాళ్తే ఆయన ఇలా నిద్రపోతా నిద్ర చెడిపోయి ఆ ఏగుని ఇలా తోడుకుని మళ్ళీ గురుగు నిద్రపోతుంటే మళ్ళీ వచ్చి ఏగు వాళ్ళితే ఆయన పాపం కష్టపడుతున్నారు ఈ అది కోతి చూసి చూసి అయోపాపం రాజుగారు నిద్రపోతుంటే మధ్యాహ్నం పూట ఇది కుమారుల మీద ఆయన్ని ఎంత హింసిస్తోంది మనం చంపేసి ఆయనకి విశ్రాంతిని కలిగించాలి అని నిశ్చయించేమ ప్రేమభం మీద కానీ కోతి అయోమయం దానికి జ్ఞానం ఉండదు ఈగని చంపడానికి ఏం చేయాలి జ్ఞానం ఉండదు అదేం చేసిందంటే అక్కడ రాయి ఈ రాయి అంటే ఈ ఈ తలుపు మూత పడిపోకుండా అక్కడ పెట్టుకుంటారు చూడండి విరిగిపోయిన పలక రాతి పలక అది తీసుకుంది చేతిలో ఆ ముక్కు మీద వాళ్ళగానే తక్కువ ఏదో ఎగిరిపోయింది రాజుగారి ముక్కు విరిగిపోయింది ఆయన కోపం హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ప్రేమ అంటే అలా ఉండకుండా కోతి ప్రేమలో ఉండకుండా అంటే జ్ఞానం ఉండదు ఊరికే ప్రేమే ఉంటుంది ప్రేమావేశమే ఉంటుంది తప్ప జ్ఞానం ఉండదు అలా ఉండకూడదు కొంతమంది జ్ఞానం ఉంటుంది ప్రేమ ఉండదు మ్యాథమాటిక్స్ ప్రొఫెసరు ఇంటి దగ్గర భార్యతో ప్రేమగా మాట్లాడడం కూడా చేత అలా ఉండకూడదు కాబట్టి మనకి పరమేశ్వరుడు రెండు ఫ్యాకల్టీస్నిచ్చాడు బుద్ధి మనస్సు మనస్సుతో ప్రేమించు బుద్ధితో తెలుసుకో బుద్ధితో తెలుసుకో మనస్సుతో ప్రేమించు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఈ బ్రెయిన్ దాని స్ట్రక్చర్ మీరు చూస్తే అస్టిమేషన్ ఎనిధులు నేను బ్రెయిన్ గురించి ఉంటుందని చెప్తుంటే విన్నా ఈ రెండు ఉంటాయి ఇది ఎలా ఉంటుందంటే రెండు సెపరేట్ హాబ్స్ రెండు అర్ధ భాగాల కింద వాటి మధ్యన ఇంటి నుంచి కనెక్షన్ ఏంటంటే చెక్కుపోత కనెక్షన్ ఏమి ఇంటి నుంచి రెండు ముద్దలు ఉన్నట్టుగా ఉంటుంది రెండు క్యాబీజీ పెట్టిగా ఉంటుంది లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అంటే అంతా ఇంటలెక్ట్ బుద్ధి రైట్ బ్రెయిన్ అంటే అంతా కూడా ఇమోషనల్స్ ప్రేమ కరుణ దయ కోపము రాగము ద్వేషము ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ మంచి చెడు అన్నీ కూడా పాజిటివ్ ఇమోషన్స్ నెగిటివ్ ఇమోషన్స్ ఇప్పుడు మనకి ఈ రెండు బ్రెయిన్స్ లో ఏది ముఖ్యం అక్కడ ఆ ప్రశ్నే తక్కువ రెండు మనకు అవసరం రెండు లంగ్స్ ఉంటే ఏ లంగ్ ముఖ్యం అంటే అలాగే రెండూ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇప్పుడు సాధారణంగా ఈ మధ్యకాలంలో ఈ విద్యార్థులకి హై స్కూల్లో కాలేజీల్లోనక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ప్రెషర్ బాగా డెవలప్ అవుతుంది రైట్ బ్రెయిన్ డెవలప్ కావటం లేదు ఎందుకని కొంత భాష సాహిత్యము కవిత్వము ఇటువంటివి మనం చిన్నప్పుడు చదివేవాళ్ళం హై స్కూల్లోనూ కాలేజీలో ఇప్పుడు అవి ఏమీ లేవు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తప్ప ఇంకేమీ లేదు దాంతో లెఫ్ట్ బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది వాళ్ళు చాలా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు కానీ వాళ్ళకి ప్రేమ దోమాలు ఏముండవు రైట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు దాంతో వాళ్ళ జీవితంలో చాలా సఫర్ తర్వాత చాలా స్వార్థ ప్రవృద్ధిని తయారవుతాయి ఇంటలెక్చువల్ మాన్స్టర్స్ కింద తయారవుతాయి ప్రేమాతత్వాన్ని ఎరగని ఒక దృష్టికి నిర్మాణం అవుతుంది సో ఏమే ఏమవుతుందేమి సో మనకి రెండూ అవసరం కనుక ఈ ఎక్స్ప్రెషన్ బుధ భావసమన్వితా సో చాలా మంచి శ్లోకము దాన్ని మనం గుర్తు చేసినాము ఒకసారి అందాము అహం సర్వస్య ప్రభవ ప్రవర్తా సమన్విత మచ్చిత్మతా బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం తుష్యంతి చరమంతి చలి మంచి శ్లోకం చాలా విలువైన శ్లోకం అక్షర ఇవ్వదగ్గ శ్లోకం ఒక్కొక్క అక్షరం విలువ ఒక లక్ష వరహాలు రూపాయలు కాదు రూపాయలకి విలువ లేదు వరహాలు లక్ష వరహాలు సో అంతటి విలువైన శ్లోకం ఈ శ్లోకంలో మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి మచ్చిత్సాహ మద్గత ప్రాణాహ ప్రతి కూడా తన హృదయాన్ని ఆ రకంగా నిర్మాణం చేసుకోవాలి స్వయంగా మచ్చిత్తుడు మద్దత ప్రాణుడు అన్నట్టుగా తాను నిర్మాణం కావాలి ఇతరులతో కలిసి వ్యవహరించేటప్పుడు మనం ఎంతసేపు లోపల కూర్చోలేం కదా కొంతసేపు చేస్తాం ఇలాగా ఇతరులతో ఈ విధంగా వ్యవహారం ఇంటరాక్షన్ ఉన్నప్పుడు ఎలా ఉండాలా ఇంటరాక్షన్ అంటే బోధ ఎంత పరస్పరం కథ బోధయంత మాం కథయంత ఇది పరస్పరం ఇతరులతో మనం ఇంటరాక్ట్ అయ్యం దీనికి ఫలం ఏమిటంటే పరిణామం అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది తుష్యంతి చదమంతి చది ఆ శ్లోకం యొక్క స్ట్రక్చర్ సో ఇప్పుడు మచ్చిస్తా మద్గత ప్రాణాహ ఆ విధంగా మన యొక్క హృదయాన్ని నిర్మాణం చేసుకోవాలి మన చిత్తము ఈశ్వరును ఎందు ఉండవలను చిత్తాహ మద్గత ప్రాణాహ ప్రాణము కూడా ఈశ్వరుని ఎందే ఉండవలను చిత్తము అంటే రెండు ఉంటాయి చిత్తములో ఏమిటి బుద్ధి మనస్సు రెండు కలిస్తే చిత్తము అని పేరు మయ్యేవ మన ఈ బుద్ధి వేషయా అని ఒక శ్లోకం రాబోతోంది మీ మనస్సు నాయందే ఉంచు నీ బుద్ధిని నాయిందే ప్రవేశపెట్టు కాబట్టి అక్కడ మనస్సు బుద్ధి విడివిడిగా ఏదైతే చెప్పినారో ఆ రెండింటినీ కలిపి ఇక్కడ మచ్చిప్తా కాబట్టి మనం అది చూడాలి మన మనస్సు మన బుద్ధి ఈశ్వరుని ఎందు ఉండవలేము అది మచ్చిప్తాహ రెండవది మద్గత ప్రాణ ప్రాణము అంటే దాంట్లో రెండు యాస్పెక్ట్స్ ఉంటాయి ఒకటి జీవనము లేక జీవితము దైఫ్ అదొకటి రెండు చేష్ట మీరు ఏదైనా నడిచారనుకోండి అది ప్రాణమే మాట్లాడితే అది ప్రాణమే కూర్చుంటే ప్రాణము నిలబడితే ప్రాణం ఇలాగా మీరు చేసే సకల చేష్టలు ప్రాణం యొక్క ఒక యాస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏమిటి ప్రాణం యొక్క రెండో ఆస్పెక్ట్ మీ లైఫ్ హోల్ లైఫ్ మీరు జీవించి ఉండడము ఈవెన్చువల్లీ సమయం వచ్చినప్పుడు ప్రాణము దేహమును విడిచిపెట్టుట అది దట్ ఈస్ వన్ యాస్పెక్ట్ ఆఫ్ ప్రాణం కాబట్టి చిత్తములో ఉండే రెండు అంశాలు ఈశ్వరుని ఎందు సమర్పించబడవలేము ప్రాణములో ఉండే రెండు అంశాలు ఈశ్వరుని ఎందు సమర్పించబడవలేము ఆ విధంగా మన హృదయాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి మచ్చిత్త మధ్యత ప్రాణ వెరీ ఇంపార్టెంట్ ఇంకా నిత్యం అని ఒక్క పదం వెళ్ళిపోయింది ఆ నిత్యం అనే పదము అన్నిటికీ వర్తిస్తుంది అది ఎలాగ చెప్తాను మీరు అనండి నిత్యం మచ్చిత్ నిత్యం మద్దత ప్రాణా నిత్యం పరస్పరం బోధయంత నిత్యం మాం కథయంతశ్చ నిత్యం తుష్యంతి చ నిత్యం రమంతి చ అది శ్లోకం మీకు శ్లోకం బాగా బుద్ధికి రావడం కోసం నేను అలా విడదీసి పెట్టాను అలా అర్థం దిశ నిత్యం అంటే సర్వకాలములయందు అన్ని కాలములలో కూడా చిత్తులుగా మధ్యత ప్రాణులుగా ఉంటూ ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో మనం వ్యాఖ్యానం చేస్తున్నాము ఓం పూర్ణ మూర్ణ మిగం పూర్ణ పూర్ణము దూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణ